విప్రకారం విత్తం మానుషం దైవ త్ర మాషం విత్తం కర్మ రూపృోక ప్రాప్తి విద్యాంచేలోక ప్రాప్తి శోకామయత ఆ తర్వాత ఏముందో నాకు తెలుసు అక్కడ ప్రింట్ చేయలేదు దారామే సది అని తర్వాత అది నాకు తెలుసు అది ఎందుకు తెలుసు అంటే తెలుసు ఎక్కడో భాష్యాలే చెప్పారో లేకపోతే నేను బృదార్థం చూశాను సో కామయత దారామే సది అది సంగతి ఇంకొకడు ఉన్నాడు వీడు వేదం చదువుకున్నాడు బ్రహ్మచారిగా ఉంటాడు వేదాధ్యయనం చేశాడు వేదాధ్యయనం చేసి వేదార్థాన్ని తెలుసుకున్నాడు దాన్ని ధర్మజిజ్ఞాస అంటారు ధర్మజిజ్ఞాస అంటే వేదం చదువుకుని వేదార్థం తెలుసుకుంటే ధర్మ జిజ్ఞాస బ్రహ్మజిజ్ఞాస అంటే అర్థం ఏంటంటే అథాతో బ్రహ్మజిజ్ఞాస అంటే ఏం చేస్తారు బ్రహ్మ విద్యని అధ్యయనం చేసి బ్రహ్మ ఉపనిషత్తులను చదువుకుంటే దాన్ని బ్రహ్మజిజ్ఞాస అంటారు కర్మకాండ భాగాన్ని దృఢంగా చదువుకుని అర్థం తెలుసుకుంటే దాన్ని ధర్మజిజ్ఞాస అంటారు అథాతో ధర్మ జిజ్ఞాస అని సూత్రం దేమినిదూత్రం మనకి ఎలాగైతే బ్రహ్మజిజ్ఞాస ఉందో అలాగే అది అంతా చదువుకున్నాడు ధర్మ జిజ్ఞాస ఉత్తర కామం అది పూర్తయింది అంటే గురువు గురువు కులంలో వాటి డ్యూటీ పూర్తయింది ఇప్పుడు వీడికి రెండు మార్గాలు ఉన్నాయి వేదం చదువుకున్నాడుగా వేదంలోనే కర్మ ఉంది వేదంలోనే జ్ఞానం ఉంది జ్ఞానం ఉన్నవాడి సంగతి పైన చూసాం కిం ప్రజయాకరిష్యామ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకునే పిల్లల్ని కను అంటే వద్దండి బాబు కిం ప్రజయాకరిష్యామ యశాన్వయం ఆత్మాయంలోకహ అయిపోయింది వాడిని పక్కన పెట్టే ఈజ్ ఓవర్ వీడు అలా కాదు వీడికి కావాలి వీడు రాగి ప్రాగార పరిగ్రహాత్ ఇంకా వివాహం కాలేదు ధర్మజిజ్ఞాసోత్తర కాలం ధర్మజిజ్ఞాస పూర్తయింది అంటే గురుకులవాసము అధ్యయనం పూర్తయింది కానీ వివాహం కాలేదు ప్రాగ్ దార పరిగ్రహాత్ పురుష వ్యక్తి దర్శన ఆత్మ పైన జ్ఞాని ఎవడైతే యశాన్వయం ఆత్మాయని లోక అన్నాడో వాడి ఆత్మ వీడి ఆత్మ ఒక్కటే వాడి ఆత్మ వేరు వీడి వేరు కాదు ఎందుకంటే ఆత్మ ఒక్కటే అయి ఉండగా మరి వాడి దారి వేరు వీడి దారి వేరు ఎందుకైంది ప్రాకృత వీడు అజ్ఞానం ప్రాకృత అంటే అజ్ఞానం ఏంటంటే అజ్ఞానికి ప్రాకృత అని పేరు ఎందుకు వచ్చిందంటే ప్రకృతి అంటే దేహం ప్రకృతి అంటే దేహం దేహమే నేను అని వీడు అనుకుంటాడు కనుక వీడికి ప్రాకృత దేహాభిమానంగా బ్రతుకుతూ ఉంటాడు కాబట్టి ఆత్మస్వరూపుడే అయినా అజ్ఞాని ప్రాకృత సో ఇప్పుడు వీడికి ఏం కావాలంటే ధర్మజిజ్ఞాసైపోయిన తర్వాత వీడికి ఏం కావాలి పుత్రుడు కావాలి పుత్రం సంతానం కావాలి కొడుకుండా ఎందుకని వాడు కానీ రాగి సో వివాహం చేసుకోవాలి మనకి తైత్రీయంలో చూశారు ఏమని ఆచార్యోంతేవాసిన మనుష అస్తి సత్యమదర్మరాస్వాధ్యాయా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతం మావ్యవచ్చేత్సీ అది వాక్యం గురువు దగ్గర అధ్యయనం అయిన తర్వాత గురువుగారికి దక్షిణనిచ్చి ఆచార్యాయ ప్రియంధనం ఆహృత్య ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువుని దక్షిణగా ఇచ్చి ఏదో టెక్నికల్ దక్షిణ కాకుండా ఆయనకు ఉపయోగపడేది ప్రియమంది అందుకోసం వెళ్ళాలి నేను ప్రియం ధన మాకృత్య ప్రజాతంతు మా వ్యవచ్చేసి ఈ ప్రజాతంతు ఉన్నదే తంతు అంటే తండ్రి నుంచి కొడుకు కొడుకుని అలాగే మరి వంశాచారంగా వస్తోంది ప్ర ప్రవాహం సో దట్ సీక్వెన్స్ దాన్ని నీవు బ్రేక్ చేయొద్దు వీడు పెళ్లి చేసుకోలేదనుకోండి ఆ తంతువు ఏమవుతుంది బ్రేక్ అయిపోతుంది నువ్వు బ్రేక్ చేయొద్దు అని చెప్పాడు ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్పడం అంటే ఎందుకంటే వీడు రాగి కలుగుతాడు వీడు విరాగైతే చెప్పరు రాగి కోసం చెప్పారు అందుకోసం నువ్వు దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం వివాహం చేసుకుని దేవకార్యాలు పితృకార్యాలు చేస్తున్నావు కాబట్టి వీడు వివాహంలోకి ఎందుకు దిగుతాడంటే సంతానం కోసం దిగుతాడు అంచేతనే పెద్దలు వివాహం చేసిన వెంటనే ఎప్పుడు ఆ అమ్మాయి గర్భవతి అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు పెద్దలు మీరు గమనించారో లేదో ఇళ్ళలో పెద్దలు ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ ఓ సంవత్సరం ఇంకా గర్భవతి కాలేదనుకోండి గుసగుసలు మొదలవుతాయి ఇంకో రెండు సంవత్సరాలైనా గర్భవతి కాకపోతే ఓపెన్గానే బొగ్గలను ఒప్పుకోవడం ప్రారంభిస్తారు సో ఎందుకంటే ఆ ప్రజా సంతానం కోసం అది వివాహ వద్దల్లో దిగుతాడు వీడు సో కాబట్టి వీడు ఈ పుత్రుడు కావాలి పుత్రం ఇచ్చేది అయితే ఈ పుత్రుడు దేనికండి లోకత్రయ సాధనలు మూడు లోకాలు సిద్ధమవు రక్షింపబడతాయి మూడు లోకాలని పొందొచ్చు ఆత్మే లోకం అనుకున్నవాడికి ఇంక వేరే లోకం ఏం ఆత్మ విషయం లేకుండా లోకాలంటే చాలా లోకాలు ఉన్నాయి మీకు నిన్న మీకు మనవి చేసాను లోకం అంటే ఏమిటది ఇప్పుడు ఓ బస్తీలో ఉన్నవాడు ఇంకో హయ్యర్ బస్తీ మంచి పోస్ట్ బస్తీకి వెళ్ళాలనుకున్నాడు అది లోకం అవుతుంది నిన్న వివరంగా చెప్పాను కదా కాబట్టి లోకత్రయ సాధనం ఈ మూడు లోకాలు ఏమిటో ఇక్కడ చెప్పలేదు నాకు గుర్తుని బట్టి నేను చెప్పాలి లెట్ మీ సేరీస్ మంచి తన జీవితం ఓ లోకం ఈజ్ ఓన్ లైఫ్ ఈజ్ వన్ లోక అంటే తను తండ్రిగా జీవిస్తాడు ఐఎమ్ ఏ ఫాదర్ ఏ ప్రౌడ్ ఫాదర్ అదొక లోకం తన దేహం పడిపోయినా తను ఇంకా కంటిన్యూ అవుతాడు యాజ్ ది సన్ సో ఆత్మావై పుత్రనామాసి పుత్రుడనే పేరు తనకే పుత్రుడనే పేరు కాబట్టి జాయా అన్నా కూడా అర్థం అదే జాయా అంటే భార్య జాయా అంటే అస్సాం జాయా వీడే మళ్ళీ పుడతాడు ఈమె వీడే పుడతాడు కదండి ఈ ఎలోన్ ట్యాక్స్ భర్తీ ఎన్ఫోర్ షీస్ కాళ్ళు జాయా మళ్ళీ పుత్రుడిగా పుడతాడు కాబట్టి వీడే పుత్రుడు పుత్రుడికి వీడికి ఏం సంబంధం తేడా ఏం లేదు కాబట్టి పుత్రుడు ఒక లోకం తను ఒక లోకం యాజ్ ఏ ప్రౌడ్ ఫాదర్ ఒక లోకం చచ్చిపోయిన తర్వాత పితృలోకానికి వెళతాడు వీడు పెట్టే శ్రద్ధాన్ని బట్టి మరో దాన్ని బట్టి మూడు లోకాలు కాబట్టి పిత్రుణ్ణి కంటే మూడు లోకాలు సిద్ధం అవుతాయి ఫిక్స్ అవుతాయి మరి ఆత్మలోకం కానివాడికి లాగే ఉంటుంది ఆత్మలోనే అన్ని ఆనందాలు ఉన్నాయంటే ఇంక బాహ్యానందాలు ఏమీ అక్కడనే లేదు ఆత్మలో ఏమీ లేదంటే మరి బాహ్యంలో చాలా కావాలి కనుక లోకత్రయ సాధనం పుత్రం అదొకటి అయితే పుత్రుని కంటే చాలదు మూడు లోకాలైనా వీడికి విత్తం కావాలి ద్విప్రకారం విత్తం ఇది వైదిక సంస్థ విత్తం అంటే క్యాష్ డబ్బు అలాంటి విత్తం కాదు ఇక్కడ వేదంలో అలాంటి విందుకు చెప్తారు కట్నం పుచ్చుకో ఆ కట్నాన్ని ఏమో వాడుకో ఇలాగే చెప్పరు కదా ద్విప్రకారం విత్తం వీడికి లోకత్రయ సాధనమైన పుత్రుడు కావాలి రెండు రకముల విత్తము కావాలి విత్తము అంటే డబ్బు ధనము అర్థం ఏమిటా విత్తము అంటే మానుషం విత్తం దైవం విత్తం మానుష విత్తము దైవ విత్తము చాలా ఇంట్రెస్టింగ్ విత్తాలేవి వాట్ ఆర్ దే మానుషం విత్తం కర్మరూపం పితృలోక ప్రాప్తి సాధనం ఇప్పుడు నేను చాలాసార్లు మనవి చేశాను కేవల కర్మ ఉపాసనతో కూడిన కర్మ చెప్పాను కదండి రెండునూ ఏ ఉపనిషత్తు తీసుకున్నాయి వస్తూ ఉంటాయి కేవల కర్మ అంటే మనస్సు ఏమీ లేదు యాంత్రికంగా కర్మ చేసేస్తాడు అది కేవల కర్మ దానికి ఫలం ఉంటుంది ఆ ఫలం ఏమిటంటే పితృలోక ప్రాప్తి అంటే ఆ లోవర్ లెవెల్ ఆఫ్ హెవెన్ వాడికి లభిస్తుంది సో ఆ కేవల కర్మకి మానుష విత్తము ఆ కర్మకు మీరు ఉపాసనని జోడించారనుకోండి ఉపాసన అంటే ఏమిటి మనస్సుని ఆ దేవత మీద ఆ లగ్నం చేయటం అంటే దేవుణ్ణి పిక్చర్లోకి తీసుకొచ్చారు కేవల కర్మ అంటే వీడు ఇంద్రియాలు దేహమే చేస్తుండే మెకాన్ రోబోట్ లైక్ చేసేస్తాడు దానికి ఉండే ఫలం దానికి ఉంటుంది అంతకంటే ఉత్తమమైన ఫలము ఉపాసనని జోడించినప్పుడు ఉపాసనతో కూడిన కర్మ దానికి దైవం విత్తము విద్య విద్య అంటే ఉపాసన విద్య దైవం విత్తం ఈ విద్య అంటే ఉపాసన ఇది దైవ విత్తము కర్మ మానుష విత్తము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 నేను పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటాను లేదా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి సంతానం కావాలి పితృలోకం కర్మ చేయాలి కర్మ చేయాలంటే భార్య పక్కన ఉండాలి భార్య పక్కన లేకపోతే కర్మ చేసే అధికారం ఉండదు అయజ్ఞో వా ఏషయో పత్నీకహ అపత్కహ ఏషహ అయజ్ఞ ఈ అపత్నీ ఉంటాడే పత్ని లేనివాడు వీడు అయజ్ఞ నవిద్యతే యజ్ఞం యస్య వాడి బతుకులో యజ్ఞం లేదు కాబట్టి భార్య పక్కన ఉండాలి అయినా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు రవికుల గుడ్డ ఏదో పక్కన పెట్టుకుని పూజ చేసుకోవాలి కానీ లేకుండా చేయడానికి లేదు నిజంగా శ్రీరాముడు అదే పని చేశాడు శ్రీరాముడు అంటే ఏదో బంగారు ప్రతి పని పెట్టుకున్నాడు ఇప్పుడు వామను సామాన్యం రాస్తూ రాస్తావాళ్ళు బంగారు ప్రతిభ ఎక్కడ తీసుకొస్తారో అందుకోసం నేను ఏదో సంపించు అని చెప్పాను వాటెవర్ సో భార్య పక్కన ఉండి కర్మ చేయాలి ఉపాసన కూడా అంతే గాయత్రి జపం చేసేవాళ్ళు ఎలా చేస్తారు సంధ్యామం చేసేవాళ్ళకి తెలుస్తుంది మమ మమో పాత్ర మమ అని చెప్పేప్పుడు ఎలా చెప్తారో ధర్మపత్ని సమేతస్య అని చెప్తారా చెప్పరా ధర్మపత్ని ఉంటుందే వీడు గాయత్రీ జపం చేయడానికి ధర్మపతిని ఎందుకంటే మరి ఉపాసనది కర్మతోడి ఉపాసన అర్ఘప్రధానం కర్మ గాయత్రి జపం ఉపాసన కర్మ ఉపాసన రెండింటికి ధర్మపత్ని పక్కన ఉంటుంది పక్కన ఉంటుందంటే ఆవిడేదో ఒంటింట్లో ఉంటుంది డజంట్ ధర్మపత్ని సమేతస్య ఈ సత్యనారాయణం చేసేపుడప్పుడు ఓసారి వచ్చి కూర్చుని వెళ్ళమంటారు పురోహితులు ఎప్పుడన్నా గమనించారా ఓసారి అమ్మ నువ్వు వచ్చి కూర్చో సంకల్పం చేసిన తర్వాత వెళ్ళిపోమంటాడు సో ఎందుకంటే ఈవిడ వెళ్ళకపోతే ఈయన కాఫీ రాదులేకపోతే ఈయన కాఫీ కూడా వెళ్ళే ఆవిడే ధీలలోనే ఉంటుంది ఎనీవే సో ధర్మపత్ని సమేతస్య ఆవిడ పుట్టింట్లో ఉన్నా ధర్మపత్ని పుట్టింటికి ఎప్పుడైనా వెళ్ళి ఉండొచ్చు ధర్మపత్ని సమేతస్య ఆవిడో ఉన్నా లేకపోయినా అక్కన ఉన్నా లేకపోయినా ధర్మపత్ని సమేతస్యా కనుక మొట్టమొదట వివాహం మిగతావన్నీ తర్వాత ప్రయాణం చేయాలంటే ముందు తిక్కట్టు సది పెట్టే చదువుకోవడం ఇవన్నీ తర్వాత ముందు తిక్కట్టుతో ప్రారంభం కాబట్టి వీడికి ఇతరుల ఒక ప్రాప్తి దేవలోక ప్రాప్తి ఇహలోకము పరలోకము అన్నీ కూడా సిద్ధించాలంటే భార్య వలన సిద్ధిస్తుంది కాబట్టి నాకు భార్య కావాలి అని కోరుకుంటారు వీడికి కర్మయోగం వాడికి జ్ఞానయోగం ఈ రెండింటినీ కలుపుతానంటే ఎలాగో కలుపుతారు దీన్ని చూడంత తేడా ఉందో ఆత్మాయోక అన్నదానికే ఒక ఆయన తనకు శ్రాద్ధానికి వ్యవస్థ లేదని బెంగపెట్టుకుంటారు నేను అన్నాను ఏమండి అలా బెంగపెట్టుకుంటారు ఆత్మకి మరణం లేదు ఆత్మ అజరము అమరము మీరు భగవద్గీత శ్లోకాలు వినే ఉంటారు ఎందుకు బెంగ ఇంకా బెంగ ఉంటే పోనీ ఏదో కింద మీద పడి ఆ ఎక్కడికో ఆ గంగా నదికి బ్రహ్మకపాలం అనేది లెక్కర్లేదు ఉంది బ్రహ్మకపాలం జంగానదికో లేదా గోదావరికో వెళ్ళి ఆయన పురోహితుడిని చెప్తే ఓ శ్రాద్ధం ఒకటి చేస్తాడు ఆత్మశ్రాద్ధ ఓ నాలుగు పిండాలు పిండాలంటే ఏం లేదు పిండితో చేసి అగా నదిలో వదిలిపెట్టి దండం పెడితే అయిపోయి ఆత్మశ్రాద్ధం ఆ పని చేసుకోండి కమౌట్ ఆఫ్ దట్ ఫీలింగ్ అని నేను చెప్తే ఆయన వెన్రగా అది ఆ వైదికుడికి మాట తోచదు వైదిక సంస్కారం వల్ల బలంగా ఉంటుంది ఇప్పుడు లౌకికులు ఉన్నారనుకోండి వీళ్ళకి ఆత్మ అక్కర్లేదు కర్మ అక్కర్లేదు వాళ్ళ గురించి ఏమి పాఠం చెప్తాం పాఠం వాళ్ళ గురించి కాదు ఇది కానీ అది కానీ కావలసిన వాడి గురించి పాఠం కాబట్టి వేదంలో ఈ రెండు రకాల విభాగాలు ఉన్నాయి ఈ రెండింటినీ నీవు కలిపి గుచ్చి ప్రయత్నం చేయొద్దు అని అంటున్నారు శంకర్ ఎందుకంటే ఇక్కడ ఆత్మకర్తగా స్వీకరణ అని తెలియబడుతుంది ఈ రెండింటినీ ఎలా గుచ్చుతావు ఎందుకంటే సంకల్పం ఉంటే కానీ కర్మ ఉండదు సంకల్పానికి వెనుక తాను కర్తననే అజ్ఞానం ఉండాలి తాను కర్తననే జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానానికే అజ్ఞానం పేరు కాబట్టి ఈ రెండింటినీ గుచ్చి ప్రయత్నం నేను చేయవద్దు అని శంకర్లు అంటారు నేను ఇదంతా చదివి నేను ఎలా చెప్తూ ఉంటానంటే కొంత మన జీవితానికి అన్వయించే విధంగా మీరు వేదాంతం అధ్యయనం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలని ప్రయత్నం చేస్తే మీరు కొన్ని లౌకిక విషయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది అది ఇది కట్టకట్టి మోసుకెళ్తూ ఉంటానంటే అది వర్కౌట్ కాదు అని నేను మనవి చేస్తాను ఏ లౌకిక విషయాలు అంటే కామ్యకర్మలకి దూరంగా ఉండాలి కామ్యకర్మల్ని విడిచిపెట్టాలి క్రమంగా విడిచిపెట్టేసి క్రమంగా నేను ఎందుకు అంటున్నానంటే ఇంకా ఎవరైనా కొన్ని కామలను ఉంటే యూ ఇంక్లూడ్ తెమ్మని చెప్పడం కోసం అనుకున్నాను క్రమంగా స్లోగా ఇయర్ బై ఇయర్ కామ్యకర్మల్ని విడిచిపెట్టేసి సో ఆసక్తి తగ్గించేసుకోవాలి అలాగ ఆత్మ మార్గంలో వెళ్ళాలి లేదండి మా డిజైర్స్ అన్నీ మేము పెట్టుకుంటాం మా భయాలన్నీ మేము పెట్టుకుంటాం మా కాన్సెప్ట్స్ మా ఫీలింగ్స్ మా ఐడియాస్ అన్నీ మేము ఇలాగట్టి పెట్టుకుంటాం మాకు ఆత్మజ్ఞానం కూడా కావాలి అని అది అలా వర్క్ అవుతుంది ఎందుకంటే దే ఆర్ మ్యూచువల్లీ అపోజిట్ ఆ విభాగం అనేది ఒకటి దృఢంగా శంకర్లు ప్రతిపాదన చేస్తూ ఉంటారు ఈ విభాగాన్ని వివేకం క్లారిటీ లైన్ క్లియర్గా గీశారనుకోండి ఇటు ఉన్నది అటు జంప్ చేయడానికి ఉండదు అటు ఉన్నది ఇటు జంప్ చేయడానికి ఉండదు మీరు లైన్ గీయకుండగా అది ఇటు అటు కాకుండా హేజీగా అట్టబెట్టారనుకోండి ఇటు నుంచి అటు జంప్ చేసేస్తూ అటు నుంచి ఇటు జంప్ చేసేస్తూ అది కొంతమందికి అలా లైన్ గీయడం ఇష్టం ఉండదు సో లైన్ గీయకుండా ఉంటే మనం ఎలాగ వస్తే అలా దాన్ని మ్యాన్కులేట్ చేసుకుంటూ ఇట్ ఈస్ ఏ కంట్రైవింగ్ యాటిట్యూడ్ ఇట్ డజన్ సర్వ్ ఎనీ పర్పస్ క్లియర్ కట్గా ఉండాలి విషం ఎప్పుడూ క్లియర్గా ఉంటుంది విషంలో మీకు ఇలాంటి కల్తీ ఉండటం సో దిస్ ఈజ్ హౌ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎస్పెషల్లీ శంకరాసింగ్ గ్లోరిస్ దే ఇన్ దట్ ఆస్పెక్ట్ తర్వాత తేబ్ అవిద్యా కామవత ఏవా సర్వాణి కర్మాణి శ్రౌతాదీని దర్శితాన్ని ఇప్పుడు ఈ కర్మల్ని బోధించారు ఇక్కడ పైన కర్మలు సంతానాన్ని పొందటం ఇంకా యజ్ఞాలు చేసుకోవటం పుణ్యాన్ని సంపాదించుకోవటం వీరు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు అన్నీ కూడా కలుపుకోండి వీటిని అన్నింటినీ ఎవరికి బోధించారండి కామవత ఏవ కామన గలవాడికి కామన ఉన్నవాడు అంటే అర్థం ఏమిటంటే కామన ఒక్కటే ఉండదు కామనతో పాటుగా అజ్ఞానం కూడా ఉంటుంది వాడు అంద మాట వాడు నాకు స్వర్గానికి వెళ్ళాలని కామనుంది అని అంటాడు నీకు అజ్ఞానం ఉంది అజ్ఞానంతో పాటుగా స్వర్గ కామన ఉంది అని వేదాంతులు అంటారు అంటే నాకు అజ్ఞానం అంటే నన్ను నేను ఇంత వేదం చదువుకుని యజ్ఞం ఎలా చేయాలో నాకు తెలుసా నీకు తెలుసా నాకు నన్ను నేను అజ్ఞానినా నువ్వేమో జ్ఞానివా యజ్ఞం ఎలా చేయాలో చెప్పు మొదటి స్టెప్ కూడా తెలియదు నీకు నువ్వు జ్ఞానివి నేను అజ్ఞానివి అని వాడు అంటాడు ఈ రకమైన పురపక్షం ఉంది అంటే ఇప్పుడు శంకరులు అంటారు యజ్ఞం తెలుసుకోవాల్సిన ప్రారంభ నాకెందుకు నాకు స్వర్గం అక్కర్లేదు నీకు స్వర్గం కావాలి కాబట్టి నువ్వు యజ్ఞం తెలుసుకోవాలి కాబట్టి నాకెందుకు రా యజ్ఞం తెలుసుకోవడం అదో అజ్ఞానమా అసలు నువ్వే అజ్ఞానివి ఎందుకంటే స్వర్గ కామన నీకుంది కాబట్టి నువ్వు అజ్ఞానివి అవిద్యా కామవత మరైతే నాకు స్వర్గ కామన ఉంది నాకు స్వర్గలోకం కావాలి నా నీకే లోకం అక్కర్లేదు అక్కర్లేదు నాకే లోకం మరి ఏం చేస్తావు ఆత్మాయం లోక వీడు గ ఈ గడుసు వాడికి ఏం సమాధానం చెప్తారు సో అవిద్యా కామవత ఏవ అజ్ఞానం ఉండాలి ఏమిటి అజ్ఞానము ఆత్మకర్త అజ్ఞానం అంతకంటే పెద్ద జ్ఞానం ఇంకే ఉంటుంది ఇది సూర్యుడు పశ్చిమాన్ని ఉదయిస్తాడంటే దాన్ని జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా బస్ ఆత్మకర్త నేను కర్త అన్నావా నువ్వు అనలేదా అవును నేను కర్తని బస్ నువ్వే అజ్ఞానం ఇంక వేరే అజ్ఞాని శంకర్లో వచ్చాడు కహా అజ్ఞాని అడుగుతాడు పూర్వపక్ష పదమూడో అధ్యాయంలో వస్తుంది ఎవరు అంటే ఇప్పుడు ఆవుల మందొస్తుంది కౌ కౌస్ హూ ఇస్ కౌ హ్యాడర్ అంటే గోపాల ఎవరు అంటే వీడంటాడు గో గోవులతో పాటు ఉన్నవాడే గోపాలకుడు అల్లివిడితో అలి చెప్తాడు మరి ఎవడ అజ్ఞానం అడుగుతావే అజ్ఞానం ఎవడికుంది మీకు ఆ విషయం తెలుసా తెలీదు మరి ఎవడ అజ్ఞానం అడుగుతావే నువ్వే అజ్ఞానవి గోపాలకుడు ఎవరు అడుగుతే ఎందుకు అడగడగలదు గోవులతో పాటు ఉన్నవాడే గోపాలకుడు అజ్ఞానంతో పాటు ఉన్నవాడే అజ్ఞాని కహా అజ్ఞాని మొలివిడో ప్రశ్న త్వమ్ అజ్ఞాని త్వమ్ అజ్ఞాని అని అందరూ ఎలా చెప్తారు విధంగా అవిద్యా కామవత ఏవ కామన కామన అంటే స్వార్థము తన కొరకు కావాలి అంటే అది స్వార్థము అది కామన్ అయిపోతుంది దాంట్లో మీకు స్వార్థము నయా పైస లేదనుకోండి అది ఇంకా కామన్ అనబడదు నిస్వార్థము దాంట్లో కామనే ఉంది కాబట్టి మీరు ప్రేమ అని మీరంటే ఆ ప్రేమలో స్వార్థం ఉంటే దాన్ని ప్రేమ అనకపోవడం మంచిది ఆసక్తి అంటే మంచిది కాబట్టి చేతనే మానవులకి ప్రేమించడం తెలియదు ఎందుకంటే ప్రేమిస్త బంధంలో పడతారు అది ప్రేమలో అవుతుంది ఆసక్తి అవుతుంది కానీ ప్యూర్ లవ్లో ప్రేమలో బంధం ఉండదు ఫ్రీడమ్ ఉంటుంది లవ్ లిబరేట్స్ లవ్ డజంట్ బైండ్ ఇట్ ఈస్ ది అటాచ్మెంట్ విచ్ బైండ్స్ కనుక ఎనీవే సో అవిద్య కామజ అజ్ఞానం ఉంటుంది దాంతోపాటు కామలు మానవుడికి నిధి హృదయంలో ఆత్మరూపంగా ఉంటుంది కానీ ఏదో నిధి కావాలి అని వెతుకుతూ ఉంటాడు అదే అజ్ఞానం ఓ రామా నీవు పెన్నిధివి నిధి సుఖమా పెన్నిధి సుఖమా ఈ త్యాగరాజు గారి గీతంలో వెళ్ళలేదా మీరు కాబట్టి మానవులు పెన్నిధి కోసం వెతుకుతూ ఉంటారు ఆత్మ పెన్నిధిని విస్మరించి నిధి కోసం వెతుకుతూ ఉంటారు ఈ నిధి ఇప్పుడు సపోజ్ మీ దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి ఇంకొక ఐదు లక్షలు దాన్ని జోడించారు అనుకోండి విల్ యూ బికమ్ మోర్ సెక్యూర్ ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ జస్ట్ ది ఆపోజిట్ ఇట్ ఈస్ జస్ట్ ది అపోజిట్ డబ్బు ఉన్నవాళ్ళు తమ పేరు మీద భార్యల పేరు మీద గన్నులు కొనుక్కున్నట్టు పెట్టుకుంటారు ఎందుకు ఈ గన్నులు వైయు నీడే గన్ మనకి ఎవరికైనా గన్ను కావాలని అనుకున్నా వీ డోంట్ నీడే గన్ ఓన్లీ బాగా ధనం అధికంగా ఉంటే యూ నీడ్ ఎన్ అసలు గన్నులు ఎక్కడ అమ్ముతారో మీకు ఎవరికైనా తెలుసా హైదరాబాద్లో గన్ను షాప్ ఉందని ఎరుగుదురా కాబట్టి ఆత్మ అనే నిధి అజ్ఞానం అది అవిద్య కామవత వాడికి ఈ కర్మలు శ్రౌతాదీని కర్మ అని మొదలైన కర్మలు శ్రౌతము అంటే వేద అంటే యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారు చిత్రయాగం చేస్తే క్యాటీలు వెళ్తొస్తుంది పశు సంపద ఉత్తరకామేష్ఠి అని యాగం ఒకటి ఉత్తరకామేష్ఠి యాగం చేసినట్లయితే సంతానం కలుగుతుంది ఈ మధ్య చేశారు కేరళలో ఎవరికో కొంతమందికి సంతానం కలిగింది సో ఈ విధంగా కాబట్టి ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయండి ఎన్ని కామనులు ఉన్నాయంటే అసంఖ్యాకాలుగా ఉన్నాయి ఇంకా ఇన్ని అన్ని గ్రామ కామస్యాన్ని వేదం వలిస్తూ ఉంటే అస్తమానో వస్తూ ఉంటుంది గ్రామ కామస్య నేను ఉండబట్టలేగడండి ఈ గ్రామ కాముడని అంటే ఏమిట్రా ఈ ప్రెసిడెంట్ పదవి కావాలనుకునేవాడే గ్రామ కామస్య సర్పంచ్ అవ్వాలని వాడికి కోరిక కౌన్సిలర్ అవ్వాలని కోరిక వాడికి గ్రామ కౌన్సిలర్ అవ్వాలనుకున్నవాడు వాడు ఏం చేస్తాడు రాజకీయ జీవితం అంటాడు దాన్ని ఎలా ప్రారంభిస్తాడు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ప్రారంభిస్తాడు అంతే కదా రాజకీయ జీవితం ఎలా ప్రారంభిస్తాడు పబ్బరిగా కొట్టి పూజ చేసి ప్రారంభిస్తాడు వాట్ డస్ ఇట్ మీ యు యు ఆర్ వర్షిపింగ్ ది గాడ్ ఫర్ ఎ ఫర్ ఎ బెనిఫిట్ అదో కామన గ్రామ కామస్య రాష్ట్రకామాయ హోతవ్య ఈ మంత్రం అన్నారా రాష్ట్రకా రాష్ట్రభృద్ధోమములోనూ ఉన్నాయి రాష్ట్రకామాయ హోతవ్యాహ రాష్ట్రకాముడు హోమం చేస్తాడు రాష్ట్రం వైరాష్ట్రభృత అని ఇలాగ ఒక పెద్ద పనస ఒకటి ఉంది నాకు మర్చిపోయాను ఆ మనస కాబట్టి రాష్ట్రకాముడు ఓ హోమం చేస్తుంది రాష్ట్రం మీద ఆధిపత్యం కావాలనుకున్నవాడు కాబట్టి ఇవన్నీ శ్రౌత కర్మలు కామ్యకర్మలు ఆది శ్రౌతంతో ఆగదు స్మార్తం అని ఒకటి ఉండదు కామునల సంఖ్య పెరిగి కొల్ది ఒక సూపర్ బజార్తో పూర్తవదు పక్కన ఇంకా స్మాలర్ బజార్లు కూడా ఉంటాయి స్మార్త కర్మలు ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి బయటికి రాగానే పాన్ షాప్ ఉంటుంది పక్కన అక్కడ తిన్నది చాలేదు ఈ పాను దానికి జోడించాలి కామన్లో ఇలాగే ఉంటాయి ఈ పాన్ ఎందుకంటే ఆ హెవీగా తిన్నదానికి ఇది ఇది ఇది హెవీగా తినలేదు పాన్ ఎందుకు ఆ పాన్ నిండా సున్నమో ఉంటుంది వాడు దాంట్లో జరద కూడా వేస్తే వేరే చెప్పనక్కర్లేదు లేకపోతే అవి ఆల్ కైండ్స్ ఆఫ్ నట్స్ వేస్తాడు ఈ వైష్యుడు ఈ టల్దొస్తుంది స్మార్తకర్మలు ఇంకా ఇవేవో ఇంకా ఇంకా కోరికలు స్మార్త కర్మలు అంటే ఏమిటి నదీ స్నానము తీర్థాటనము దాన ధర్మాలు దాన ధర్మాలు చేయడం తప్పని కాదు సకామంగా చేసేవాటి గురించి చెప్తున్నాం ఇక్కడ అధర్మపు మీమాంస ఏం లేదు అంత ధర్మానికి సంబంధించిన మీమాంసే కాబట్టి ఇవన్నీ కూడా ఎవళ్ళకి అంటే కామవత కామన గలవాడికి అంటే అవిద్య కామవత అజ్ఞానిని చూపించమన్నారు నువ్వు కామనగలవాడిని చూపించు నీకు నేను అజ్ఞానం చూపిస్తాను వాడే అజ్ఞానం కాబట్టి ఇది విభాగము చేసినారు తర్వాత ఏభ్యో వ్యుత్ ప్రవ్రజంతి ఇది వ్యుత్నం ఆత్మానమే లోకం ఇచ్చత అకామస్య విహితం అది రాగి గురించి చెప్పాం ఇప్పుడు విరాగి అకామస్య విహితం రాగి సకాముడికి అనేకము విధింపబడ్డాయి కర్మలు ఉపాసనలు ఎన్నెన్నో విధింపబడ్డాయి అకామస్య ఈ నిష్కాముడికి ఏమి విధించారు అంటే వ్యుత్ ప్రవ్రజంతి అదే మంత్రం మీరు ఆ నెంబర్లు చూస్తే తెలుసుకుంది పైన ఏతమేవ ప్రవరాజనో లోకమిచ్చు బ్రాహ్మణ ప్రవ్రజంతి నాలుగో అధ్యాయంలో నాలుగో ఖండ ఇరవై రెండో మంత్రం అదే కంటిన్యూషన్ కం ప్రజయా కరిష్యామో ఏషాన్మో ఆత్మాయంలో కదే మంత్రం కంటిన్యూయేషన్ తేభ్యో వ్యుత్య ప్రవ్రజంతి వాటి నుండి పైకి లేచి వ్యుత్నం పైకి లేవడం పైకి లేచి పైకి లేవడం అంటే ఫిజికల్గాని కాదు మనస్సులో ఆ లెవెల్స్కి అతీతంగా ఎదిగి అని అర్థం తేభ్యో వ్యుత్య అంటే ట్రాన్సెండింగ్ అని అర్థం ట్రాన్జెండింగ్ అన్నా విడిచిపెట్టేయటం అన్నా ఒకటే అయితే ట్రాన్సెండింగ్కి అతి అధిగమించడానికి విడిచిపెట్టడానికి తేడా ఏమిటంటే మీరు ఈ లెవెల్లో ఉండి పక్కన పారేస్తే దాన్ని విడిచిపెట్టడం అన్నారు ఈ లెవెల్ నుంచి పై లెవెల్కి ఎదిగిన కారణంగా అది మీ నుండి జారిపోతే దాన్ని ట్రాన్స్జెండింగ్ అన్నారు అది సంగతి ఎంత తేడా ఉందో చూడండి వ్యుత్థానము అది సంగతి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 అది వ్యుత్ అనము అన్నారు ఇంజేతనే సన్యాసం ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇంకా సన్యాసం తీసుకోకపోయినా పర్వాలేదు అనే స్థితిలో సన్యాసం తీసుకోవాలి హీ నిడ్ నాట్ టేక్ టు సన్యాస అనే స్థితిలో హీ కన్ టేక్ టు సన్యాస సన్యాసము అంటే వీడు విడిచిపెడతాడని కాదు అవి జారిపోతాయి దోస్ థింగ్స్ ది డ్రాప్ ఆఫ్ లైక్ గార్మెంట్ డ్రాప్స్ ఆఫ్ అలాగే పాము కూసని చెప్పాను మీకు ఇట్ డ్రాప్స్ ఆఫ్ ఆ రకంగా భార్యాపుత్రాదు డ్రాప్ ఆఫ్ ఓడితే మీరు మొహం వచ్చి మీరు ఇంట్లో ఉన్న ఒకటి అక్కడ ఉన్న ఒకటి ఎక్కడో ఒకటి ఉందని అని డ్రాప్ ఆఫ్ అయిపోతాయి దట్ ఈస్ సన్యాస సో ఆ లెవెల్కి రీచ్ అవటం ముఖ్యంగానే దట్ యాక్ట్ ఆఫ్ ప్రనౌన్సియేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ రీచింగ్ దట్ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్ అంచేత స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ ఫిజికల్ యాక్ట్ అన్నది కొంత ప్రారంధాధీనంగా ఉంటుంది కొంతమందిలో స్పిరిట్ ఉంటుంది ఫిజికల్ యాక్ట్ ఉండదు ఏమీ నష్టం లేదు కొంతమందిలో ప్రారంభం రివర్స్ అవుతుంది స్పిరిట్ ఉండదు ఫిజికల్ యాక్ట్ వస్తుంది ప్రాబ్లం సన్యాస బికమ్సే ప్రాబ్లం ఒక ఆయన అన్నారు మాతో చెన్నమాగ స్వామి లెక్చర్కి అయ్యానండి పడిపోయాను వల వేస్తుంది పడిపోయాను అని అన్నారు సన్యాస ఆయన అంటే అంటే బస్సులో వెళ్తూ ఉంటే బస్సులో కూర్చున్నాడు నేను ఇంకో సన్యాసి ఆయన ఇలా అన్నారు చిన్నవామి వేసిన వల ఆ వల్ల పడిపోయాం మీరు కూడా ఆ వల్ల లేపడ్డారా అని లేన తప్పళ్ళు అలా రద్దు కడుపులో అట్టే పెట్టుకోవాడగా పెడితే అది అంటే మరి చూడండి మరి దుఃఖం తెలుస్తుంది అది కోపాయో బాగుపోయారు ఇప్పుడు మీరు అలా చింత చేయకండి తప్పలా ఉండడం అనకూడదు మన ప్రారంభాన్ని బట్టి మనం సన్యాసంలోకి వచ్చాం చిన్నవాసిన మనల్ని ఎందుకు సన్యాసం తీసుకోమంటారు ఆయన ఉంటే లోపాటికి అలాగ ఓదించారు కాబట్టి అలా అనుకోకూడదు అలా అనుకుంటే ఇంత బరువు అవుతుంది మీరు ఏమి చింత చేయొద్దు మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పండి అని నేను ఏదో ఆయన్ని ఓదార్చు సో ఆ విధంగా బరువు ఇట్ బికమ్స్ ఎ బర్త్డే ఇప్పుడు మీరు ఏదైనా కావాలనుకోండి మీరు ఉత్సాహంగా వెళ్ళి అడిగి తీసుకోవడం చేతకాలేదనుకోండి మీకు మరి ఇబ్బంది పడతారు సో తేభ్యో వ్యుత్య ప్రవజంతి ఈ నిష్కాములున్నరే వీళ్ళకి ఈ కర్మలు ఎందుకండి వీళ్ళకి తేభ్య వ్యుత్య వాటి నుండి బయటకు వెళ్తాడు వాటి అంటే వాటిలో ఏషణలు ఉన్నాయి యేషణాత్రయం అనే అక్కడ టాపిక్ అది యేషణాత్రయం మూడు ఏషణ అంటే కామన అర్థం ఇష్యతేషణ కామన కామనకి మరో పేరు ఏషణ ఆ యేషణలో ఆ వాక్యం ఉంది ఏంటంటే విత్తైషణాయా పుత్రైషణాయా లోకైషణాయాథ భిక్షాచర్యం చర ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మీకేమేషణలు చెప్పారు చూడండి ఇక్కడ ఏమేషణలు చెప్పారు పుత్రైషణ మొట్టమొదటి వచ్చింది లోకత్రయ సాధనం పుత్రం తర్వాత విత్తం మానుషం విత్తం దైవం విత్తం తర్వాత లోక పితృలోక దేవలోక అంతే అదే వరస పేదల్లో సిస్టమేటిక్గా ఉంటుంది తేడాగా ఉండదు కాబట్టి ఈ మూడులో మూడు మూడు కోరికలు ఉన్నాయి వాడికి ఇక్కడ ఆ మూడు ఏషణల నుంచి బయటపడతాడు ఒకసారి నేను దార ఈషణ అని పోయా కాదు ఏం కాదు పేల కరెక్ట్లే అని కరెక్ట్ చేశారు కరెక్ట్ ఎందుకంటే అక్కడ ప్రాక్ దార పరిగ్రహ ఆ దార శబ్దాన్ని బట్టి భ్రమపడ్డా అక్కడ దారాహిషణ ఏం లేదు ఉన్నది పుత్రీషణ విత్తషణ లోకైషణ అది వరుస అంచేతే వాక్యం ఏమిటంటే ఏభ్య అంటే మూడింటికి రిఫరెన్స్ పుత్రైషణాయాశ్చ విత్తషణాయాశ్చ లోకైషణాయాశ్చ పుత్రుడేమిటి వాడు పుత్రుడు నేను తండ్రి వాట్ ఈస్ దిస్ హీ రైజెస్ అబదా పుత్రుడు పుత్రుడు అక్కడే ఉంటాడు వాడేమీ ఆమె అయిపోడు వీడు రైజయడు కదా అని వాడేమవుతాడు వాడు బాగానే ఉంటాడు విత్తైషణాయాశ్చ పుణ్యపాపాలు మనకు అక్కర్లేదు మనకు యశ మృత్యు భయం నాస్తి పరలోక భయం తథా మనకి పరలోకం ఇది ఈ దేవలోకానికి వెళ్ళమంటే అక్కడ ఏవో డాన్సులు పార్టీలు వేర్ నాట్ ఇంట్రెస్ట్ లోకైషణ ఆయాశ్య విత్తషణ ఆయాశ్య విత్తం దైవం విత్తం ఆత్మ సర్వం ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ రెనౌన్స్డ్ ఇన్ రిజాల్వ్డ్ ఇన్ ఆత్మ ఈ యేషణల నుంచి పైకి వెళ్ళి అధిగమించి మరి ఏం చేస్తుందండి భోజనం మాట ఏంటి భోజనంచే దేహం ఉన్నది కదా కాదుగా భిక్షాచర్యని భిక్ష చేసుకుని బతికేస్తారు ఇలా శాస్త్రం ఇలా చెప్పింది అయితే ఒకప్పుడు సమాజంలో భిక్ష ఇచ్చే సందర్భం ఉండేది భిక్ష ఇవ్వాలి సన్యాసికి అని గృహస్థులు అనుకునేవారు అయితే ఇప్పుడు గృహస్థులు సన్యాసులకు భిక్ష ఇవ్వడం తల్లిదండ్రులను చూస్తే అదే మహాభాగ్యం ఇంకా సన్యాసం ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి బరువై పాపం వాళ్ళు కష్టపడుతుంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అని మనవి చేశాం కదండి ఇప్పుడు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 మరి ఆదివారం రాత్రి మాట ఏమిటి సోమవారం వర్షాల వాటేమిటి అందరూ ఆదివారం మధ్యాహ్నం భిక్ష ఇచ్చేవాడు మొన్నడు ఇచ్చేవాడేవాడు లేడు చిత్రం ఏంటంటే ఈ పది మంది దగ్గర నేను ఒక్కళ్ళ దగ్గర కూడా ఆదివారం మధ్యాహ్నం భిక్ష కూడా తీసుకోవట్లేదు ఎలా తీసుకుంటాను ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఫర్ దమ్ వాళ్ళు దే హ్యావ్ టు బెండ్ దేర్ సిచ్యువేషన్ ఉచ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ దే కెనాట్ డూ అని వాళ్ళు అనుకుంటారు వీ కెనాట్ డూ అని వాళ్ళు అనుకుంటారు దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ అని నేను అనుకుంటాను సినిమాకి వెళ్ళాలంటే సెలవు పెట్టి వెళ్తారు అది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి దేర్ ఇస్ నో సచ్ సిస్టమ్ సిస్టమ్ లేకుండా అయిపోయేది అంచేతనే భిక్షాచర్యంచరంతి అనే మాట ఒక పిసరు ఇంప్రాక్టికల్గా తయారై అందరి సాధువులకి సాధ్యం కాదు కొంచెం నలాంటి నోరున్నవాడికి అయితే పర్వాలేదు కానీ అందరికీ భిక్షాచర్యం అన్నది కష్టం అందుకోసమే ఆశ్రమాలు కట్టుకుని మొట్టమొదటి ఆశ్రమంలో కిచెనే కడతారు ఒక ఆయన ఆశ్రమానికి ఇనాగ్రేషన్ అది అయిన తర్వాత శంకుస్థాపన దానికి శంకుస్థాపన ఏ గృహస్థులు చేసినట్టుగా రామ రామ ఆశ్రమానికి గృహస్థులు చేయాలి శంకుస్థాపన వీటి సన్యాసి ఈ ఆశ్రమానికి శంకుస్థాపన అంటే మరి చేయాలి కదా చేయాలా అక్కర్లేదా శంకుస్థాపన చేయాలా అక్కర్లేదా కర్ణహే యా నహి కర్ణహే కర్ణాహే అరే గృహస్థులు చేసేది మనం ఎలా చేయడం నహీకర్ నా హె అరే శంకుస్థాపన లేకుండా బిల్డింగ్ ఎలా కడతారు ఎవడెత్తిపోదో పెట్టి చేయటం ఎవడన్నా ఒక సబ్జెక్ట్ చోట్ల పెట్టి ప్రతిదానికి కాంప్రమైజ్ ఫార్ములలో ఉంటాయి కదండీ సరే ఇన్వి నన్ను ఇన్వైట్ చేశాను వెళ్ళాను మొట్టమొదటి దిస్ ఇస్ వేర్ కిచెన్ వెల్కమ్ ఓకే సో కిచెన్తో ఆర్థం సో కిచెన్ ఒకటి పెట్టేసుకుంటే ఆ కిచెన్లో ఎవరో ఇంకో అరవదొని మంది కూడా భోజనం చేస్తూ ఉంటారు కిచెన్ ఉన్న తర్వాత ఎవరో ఉంటారు భారతదేశం కదా ఏదో అమెరికా లాంటి చోట కిచెన్ పట్టుకుని ఉండకపోయినా ఇక్కడ కొంత జనసంఖ్య ఎక్కువ ఉంటారు తర్వాత స్వామీజీ కూడా కావాల్సిన పదార్థాలు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి విచ్ ఈజ్ ఎ వెరీ అవుట్కమ్ ఆఫ్ ఎ సోషల్ సిచ్యువేషన్ వస్తువు బట్ శాస్త్రంలో అలా చెప్పలేదు జేభ్యో వ్యుత్య భిక్షాచర్యని జరిగింది భిక్ష చేసుకుని అది ఎందుకంటే వీడు మళ్ళీ వంటాది మొదలు పెడితే అంటే అగ్ని నిప్పు వెలిగిస్తే హోమం చేసి వంట వండుకుని భోజన అర్థం దానికి వీడికి హోమం చేసి అధికారము లేదు కాబట్టి కేవలం వంట వండుకోవడం కోసం నిప్పు వెలిగించాలి అది అది కేవలాఘో భవతి కేవలాది అని ఋగ్వేదమంత్రం కేవలాది కేవలాఘో భవతి కేవలము భోజనం చేసేవాడు అంటే ఇంకెవరికి ఇవ్వకుండా తానే భోజనం చేసేవాడు కేవల అఘోభవతి కేవల పాపో భవతి ఇత్య ఇలాగ దోషాలుగో ఉన్నాయి సో ఈ కిచెన్ అన్నది ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ కాంప్రమైజ్ తప్పదు సోషల్ సిచ్యువేషన్ బట్టి బట్ అదర్వైజ్ వ్యుత్యాథ భిక్షాచర్యం చరంతి కాబట్టి స్వర్గలోకం కావాలి పితృలోకం కావాలి ఈ లోకం కావాలి ఆ లోకం కావాలంటే వీడు ఈ లోకం నుంచి లోకానికి వెళ్ళాలి అంటే వీడు పరిచ్ఛన్నమైన వ్యక్తి వాడికి ఏవో కర్మల్ని విధించారు ఆత్మానమేవ లోకమిత అకామస్య వ్యుత్నం విహితం వ్యుత్నాన్ని శుద్ధి విధించింది యుత్యాథ భిక్షాచర్యం చదంతి ఇక్కడ భిక్షాటనాన్ని విధించింది వ్యుత్నాన్ని సన్యాసించమని విధించింది ఎందుకంటే ఒక ఆశ్రమం వీడు సాధన చేసుకుంటాడు కదా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 అలాంటి వాడిని అనాశ్రమి అంటారు అత్యాశ్రమే అంటారు అనాశ్రమి ఈ అనాశ్రమి అనేది కొంత నిందితము అదంత యోగ్యం కాదు అని పెద్దలు చెప్తారు ఎందుకంటే వాడు ఏమైపోతాడంటే హీ హీఈ హీ బికా హ్యాంగింగ్ ఇన్ ది థిన్ ఎయిర్ దేర్ ఇస్ నో స్లాట్ ఫర్ హిమ్ వాడు వివాహం చేసుకుని ఒక గృహస్థగా జీవించింది కాదు సన్యాసం తీసుకుని సన్యాసైంది కాదు బ్రహ్మచర్యము కాదు బ్రహ్మచర్యగా ఉంటే బ్రహ్మలేదు నైష్టిక బ్రహ్మచర్యమని యూ కెన్ ప్రొలాంగ్ బ్రహ్మచర్య గురు గురు శుశ్రూష చేసుకుంటూ అధ్యయనం చేసుకుంటాడు ఇది కాదు మరి ఏం చేస్తాడంటే భోజనం చేస్తాడు ఏ హోటల్స్ వెళ్తూ ఉంటాడు పార్టీకి వెళ్తూ ఉంటాడు దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లైఫ్ సిచ్యువేషన్ ఇస్ నాట్ ఫేవర్డ్ నాట్ ఫేవర్డ్ సో పని చేత విధించారు అకామస్య విహితం కాబట్టి సన్యాసాశ్రమం తీసుకుని సన్యాసిగా భిక్షాచర్యం చేస్తూ బతకాల్సింది అయిపోతుంది ఒక విధి ఒక మ్యాండేట్ ఆల్సో ఇట్ ఇస్ ఏ ప్రాక్టికల్ థింగ్ బి ప్రాక్టికల్ అయి సో ఈ రకంగా ఎంత విభాగం క్లియర్గా ఉంటుంది దీన్ని దాన్ని ఏకకాలంలో ఏక పురుషుడు అంటే సముచ్చయం కుదరదు వేర్వేరు కాలాలలో ఒకే పురుషుడు సమన్వయం కుదురుతుంది ఒకే కాలంలో వేరువేరు వ్యక్తులు సమన్వయం కుదురుతుంది అని అంటున్నారు అందా తదే నుపం సత్తి శ్రౌతర్మ జ్ఞాన సముచ్చయ అభిప్రేత సత్ భగవత కాబట్టి వేదంలో ఈ విధంగా శ్రౌతర్మకి జ్ఞానానికి శ్రౌతకర్మ జ్ఞానయ ద్వివచనం రామస్ రామయో రామాణం లాగా రెండవి ఒకటి శ్రౌతకర్మ మూడు కాదు శ్రౌత కర్మ మూడు కాదు రెండు శ్రౌతకర్మ అంటే వేద విహితమైన కర్మలు ఆయన శ్రౌతమని ఎందుకు అంటున్నారంటే తర్వాత స్మార్తకర్మ అని ఒక కరాలరిగా సింపుల్గా చెప్పేసి ఇదే రూల్ దానికి కూడా వర్తిస్తుంది ఫినిష్ చేస్తారు అందుకోసం శ్రౌత కర్మ అంటున్నారు సో శ్రౌతక కర్మకి అంటే వేద విహితమైన కామ్యకర్మలకి జ్ఞానానికి అంటే ఆత్మజ్ఞానానికి సముచ్చయము కుదరదు అనుపపన్నం అది సముచ్చయం కుదరదు ఒకవేళ సముచ్చయమే ఇష్టమైతే సముచ్చయం చెప్పడమే శాస్త్రము యొక్క అభిప్రాయం అయితే అభిప్రాయత సత్ సముచ్చయము ఈజ్ యాక్సెప్టబుల్ అండ్ డిజైరబుల్ కనుక అప్పుడు ఈ విభాగవచనం ఉన్నదే ఈ రకంగా ఇది కర్మ ఇది కర్మయోగము అది జ్ఞానయోగము అని ఇంతలా సెపరేట్ చేసి వీడు పెళ్లి చేసుకుని కర్మలు చేసుకుంటాడు వాడు వ్యుత్నం చేసి భిక్ష చేసుకుంటాడు అని విభాగవచనము అనుపపన్నము ఎందుకు ఇలాగ విభాగం చేయటం రెండు కలిపే చెప్పచ్చు కదా ఇంతలాగా సెపరేట్ చేసి పారేయటం అన్నది అది చాలా అసందర్భంగా ఉంటుంది కానీ శృతి అలా సపరేట్ చేసి పెట్టింది కాబట్టి సముచ్చయము కుదరదు కాబట్టి భగవానుడు గీతలో సముచ్చయాన్ని చెప్పటం లేదు అని ఇది వేదము యొక్క విధిని వేస్ చేసుకునే డిస్కషన్ ఇప్పుడు ఇంకా ఇది వేదం కాదుగా గీత కదా వేద సారమైన మరి ఇది దిస్ ఈజ్ అ టెక్స్ట్ ఆ ఫిక్స్ అన్న నేచర్ కాబట్టి ఇక్కడుండే వాక్యాలు కూడా గీతలోని వాక్యాలు కూడా అంటే శతపథ బ్రాహ్మణం బృహదారణ్యోపనిషత్తులో వాక్యాలని స్పష్టంగా విభాగం ఉన్నది వాట్ అగౌట్ గీత గీతలో మేబీ ఇట్ ఈస్ తెలింగ్ సంథింగ్ ఎల్స్ మేబీ శ్రీకృష్ణ ఈజ్ ఇంప్రూవైజింగ్ అపాన్ వాట్ ఈస్ టెల్ నో గీతలో కూడా ఇలాగంటి వాక్యాలే ఉన్నాయి అని చూపిస్తున్నారు అర్జున సె ప్రశ్న ఉపపన్నోభవతి జాయసీ చేత్యాది ఇది సంగ్రహవాక్యం దాని తర్వాత వివరణ భాష్యం సో ఎలాగంటే చ మరియు అర్జునుడు ప్రశ్న వేశారు ఏమని జ్యాయసీ చేత్ హే జనార్దన తత్కింగ్ కర్మని ఘోరేమాన్ నియోజిసి కేశవ అది శ్లోకం కర్మయోగంలో ప్రారంభంలో ఉంది మీరు చదువుతారు అదేం సమస్యంగా కొద్ది రోజుల్లో కొంతకాలం తర్వాత హే అర్జున హే హే శ్రీకృష్ణ జనార్దన మమ్మల్ని పీడించడం కోసమే బోధిస్తున్నావా ఏమిటి సో హే జనార్దన కర్మకంటే జ్ఞానము బుద్ధి అంటే జ్ఞానం కర్మకంటే జ్ఞానము గొప్పదైతే అని ఉంది ప్రశ్న ఇప్పుడు ఆ ప్రశ్న కరెక్ట్గా ఉండాలి అంటే ప్రశ్న మీనింగ్ఫుల్గా ఉండాలి అంటే శ్రీకృష్ణుడు కర్మని జ్ఞానాన్ని వేర్వేరుగా చెప్పు ఉండాలి కర్మని జ్ఞానాన్ని వేర్వేరుగా చెప్పు ఉంటే ముందు విభాగం చేస్తుండాలి విభాగం చేసి దీనికంటే అది గొప్పదనో దానికంటే ఇది గొప్పదనో రెండు ఈక్వల్ అనో ఏదో చేయాలి సంథింగ్ ఆఫ్ దట్ కైన్ హిమస్ఓల్డ్ అప్పుడు ఈ ప్రశ్న మీనింగ్ఫుల్గా ఉంటుంది ఏమని కర్మ కంటే జ్ఞానం గొప్పదైనప్పుడు నేను కర్మలో ఎందుకు ఉండాలి జ్ఞానానికి ఎందుకు వెళ్ళకూడదు అని అడిగిన ఈ ప్రశ్నను బట్టి మీకు ఏం తెలిసింది కర్మాజ్ఞానము విభాగంగా చెప్పాడు శ్రీకృష్ణుడని తెలిసిందా లేదా ఆ ప్రశ్నని బట్టి ఆ ప్రశ్న కరెక్ట్గా ఉండాలంటే అక్కడ విభాగం చేసి ఉండాలి సపోజ్ శ్రీకృష్ణుడు కర్మాజ్ఞానం కలిపి అనుష్ఠించాలి అని సముచ్చయం చెప్పాడు అనుకోండి అప్పుడు ఇలా ఈ ప్రశ్న ఇలా ఉంటుందా అసందర్భం అయిపోదా ప్రశ్న కాబట్టి అర్జునుడి ప్రశ్నను చూసినా కూడా శ్రీకృష్ణుడు విభాగం చేసి చెప్పాడు అని తెలుస్తుంది దిస్ ఈస్ ది లాజిక్ ఆ లాజిక్ని ఇప్పుడు బిల్డప్ చేస్తున్నారా నచ అర్జునస్య ప్రశ్న ఉపపన్నోభవతి జాయసీ చేత్ కర్మణస్థే ఇత్యాది సముచ్చయాన్ని అంగీకరించే పక్షంలో జ్యాయసి చేత్ కర్మణస్థే అని అర్జునుడు వేసిన ప్రశ్న అసందర్భపు ప్రశ్న అయిపోతుంది తప్పుడు ప్రశ్న అయిపోతుంది కాబట్టి సముచ్చయము కుదరదు అనే అభిప్రాయం దాని వివరణ एकपुरषाषेयसंभव बुद्धिर्मो भगवता पूर्व अनुक्त कथम अर्जुन अश्रुत बुद्धे भगवति अध्यारोपयेत, भगवती अध्यापाव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 గీతాప్రెస్లో మిస్టేక్ ఉండదు నేను చూసినంతలో గీతాప్రెస్ అనువాదంలో మిస్టేక్ ఉండదు మిగతా అనువాదాల్లో ఏదర్ దెర్ ఇస్ ఎ మిస్టేక్ ఆర్ దెర్ ఇస్ ఎ గ్లాస్ ఓవర్ అంటే పిల్లి గెంతు గెంతు వేసేయటం దాని అది ఇటు కమిట్ కావద్దు అటు కమిట్ కావద్దు అలా దాటేసేయట దాటేస్తే వాడు ఏం చెప్పాలకుంటుంది అయిపోతుంది అనువాదం గ్రంథం పూర్తయిపోతుంది ప్రింట్ అయిపోతుంది అక్కడ ఏమీ క్లియర్గా ఒక స్టాండ్ ఏం తీసుకోవడం వై హీ డజెంట్ టేక్ ఎ స్టాండ్ బికాస్ హీ డిడ్ నాట్ గెట్ ది మీనింగ్ ఈ రకంగా తర్వాత అవుట్రైడ్ మిస్టేక్స్ కారణం ఒక్కటే మనస్సుని అక్కడ పెట్టి చూడకపోవటం ఎప్పుడో భాష్యాన్ని ఆరు మాసాలకు ఒకసారి చూస్తే భాష్యం మీకు ఏమన్వయం అవుతుంది అది దాంట్లో నిత్యము ఒక తపస్సుగా బతికితే ఒక దారికి వస్తుంది కానీ ఫస్ట్ సో అధ్యతనే మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు కానీ సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకోమని ఇది ఒక రూల్ ఇది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 షష్ఠీ విభక్తికి ప్రథమా విభక్తికి తేడా తెలియని తప్పది ఆత్మననుకోండి ఆత్మన ఆత్మన ఎలా వినపడుతుంది రామహ అలాగే వినపడుతుందా మరి ఆయనకే అలాగే వినపడింది రామ ప్రధమ ఏకవచనం ఆత్మన షష్ఠీ ఏకవచనం ప్రథమ ఏకవచనం